దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం భారతదేశానికి వ్యాపార నిమిత్తం ఒక విదేశీ కంపెనీ వచ్చింది ఆ కంపెనీ పేరు ఈస్టిండియా కంపెనీ ఇది ఇంగ్లాండ్కు చెందిన కంపెనీ ఇంగ్లాండ్ రాజు భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికని ఈ కంపెనీకి చార్టర్ ఇచ్చాడు అలా ఇంగ్లాండ్ రాజు దగ్గర నుంచి చార్టర్ తీసుకుని ఈస్టిండియా కంపెనీ మన దేశానికి వచ్చింది ఆ సమయంలో మన దేశాన్ని మొఘల్చక్రవర్తి ఔరంగజేబు పరిపాలిస్తూ ఉండేవాడు ఈ కంపెనీ అధికారులు తమ వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికిగాను మొట్టమొదట సూరత్లో కొంత భూమిని తీసుకున్నారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సూరత్లో కొంత భూమిని వీరికి జాగీరుగా ఇచ్చి ఈస్టిండియా కంపెనీ యొక్క మొట్టమొదటి వ్యాపార కేంద్రాన్ని ప్రారంభింపజేశాడు వ్యాపారం కోసం పరిశ్రమల కోసం మన దేశంలోకి అడుగుపెట్టి సూరత్లో కొంత భూమిని తీసుకున్న ఈ ఈస్టిండియా కంపెనీ పోను పోను ఒక నాడు మన దేశమంతటినీ దాస్యంలోకి నెట్టగలదని ఎవ్వరూ ఆనాడు ఊహించలేకపోయారు సూరత్లో ఈస్టిండియా కంపెనీ యొక్క వ్యాపారం ప్రారంభమైంది అది క్రమక్రమంగా వృద్ధి చెంది సూరత్ అంతటా విస్తరించింది అలా మొట్టమొదట ఈస్టిండియా కంపెనీ సూరత్ మార్కెట్ మొత్తాన్ని సూరత్ బజారంతటినీ ఆక్రమించుకుంది ఆ తరువాత ఒకరోజు ఈస్టిండియా కంపెనీ మొత్తం సూరత్నే ఆక్రమించుకుంది సూరత్ను ఆక్రమించుకున్న పద్ధతిలోనే ఈస్టిండియా కంపెనీ భారతదేశంలోని పెద్ద పెద్ద తన వ్యాపార కేంద్రాలను తెరిచి ఆ నగరాలన్నింటినీ కూడా ఆక్రమించుకుంది వ్యాపారం పేరుతో వచ్చి క్రమక్రమంగా ఆ నగరాన్నే కబళించడమనే ప్రక్రియను ఈస్టిండియా కంపెనీ మద్రాసులో చేసింది కలకత్తాలో చేసింది ఆగ్రాలో చేసింది ఢిల్లీలో చేసింది అలా క్రమక్రమంగా భారతదేశంలోని పెద్ద నగరాలన్నింటిలోనూ చేసింది ఈస్టిండియా కంపెనీ వ్యాపార కేంద్రాలు తెరిచిన స్థానాలన్నీ భారతదేశానికి చెందినవైనప్పటికీ అవి ఒక్కొక్కటిగా ఈస్టిండియా కంపెనీ హస్తగతమయ్యాయి నూట యాభై సంవత్సరాల వరకు వ్యాపారం పేరుతో ఈస్టిండియా కంపెనీ మన దేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోయింది పదిహేడు వరకు వ్యాపారం పేరుతో మన దేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోయిన ఈస్టిండియా కంపెనీ పదిహేడు ప్లాసీ యుద్ధం తరువాత ఇక దాదాపుగా భారతదేశమంతా తన స్వంతమైనట్లుగా భావించింది అలాగే ప్రకటించిందికూడా పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల పదిహేను వరకు కంపెనీ మన దేశాన్ని దారుణంగా కొల్లగొట్టింది ఈస్టిండియా కంపెనీ పైకి మాత్రం వ్యాపార నిమిత్తం అన్నట్లుగా వచ్చింది నిజానికి ఈస్టిండియా కంపెనీ వచ్చింది భారతదేశం యొక్క సంపదను దోచుకోవడానికి ఎందుకంటే ప్రపంచమంతటికీ తెలుసు పైగా చరిత్రలోకూడా ందుకు ఆధారాలున్నాయి పదిహేడవ శతాబ్దం ప్రారంభం నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నతమైన వాణిజ్య పారిశ్రామిక కేంద్రంగా విలసెల్లింది పదిహేడవ శతాబ్దం ప్రారంభం నాటికి మన దేశం వస్తువుల అమ్మకాలలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది ఎగుమతులలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది సంపద డబ్బు మూలధనం మన దేశంలో అత్యధికంగా ఉండేవి ఈ విషయం ఆంగ్లేయులకు తెలుసు అందుకే ఈస్టిండియా కంపెనీ ద్వారా వారు వ్యాపారం కోసమిక్కడికి రాలేదు మన దేశ సంపదను దోచుకోవడానికి ఇక్కడికొచ్చారు ఈస్టిండియా కంపెనీ యొక్క వ్యాపార కేంద్రాలను తెరవడం వెనుక వారి మనసులోని దురుద్దేశ్యం ఇదే క్రమక్రమంగా భారతదేశమంతటినీ ఆక్రమించుకోవడం వారలాగే చేశారు ప్రతిచోటా చిన్న చిన్న రాజులు మహారాజులతో మైత్రీబంధాలు పెంచుకోవడం పేరుతో ఒప్పందాలు కుదుర్చుకోవడం పేరుతో క్రమక్రమంగా వారి రాజ్యాలను ఆక్రమించుకోవడం ద్వారా వారి సంపదంతా ఆంగ్లేయుల వద్దకు పోయింది ఇక మరికొన్ని ఇతర సామ్రాజ్యాలలో ఎక్కడైతే వారు ఒప్పందాలు కుదుర్చుకోలేకపోయారు ఎక్కడైతే స్థానికంగా పటిష్టమైన సామ్రాజ్యాలు కలిగి ఎక్కడెక్కడ జనులు శక్తిమంతులైవారిని ఎదుర్కొన్నారు అటువంటిచోట్ల జనులను దండించి శిక్షించి చంపి తమదారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు తమదిగా చెప్పుకోనబడే చట్టం పేరుతో అక్కడి సంపదను దూచుకున్నారు అలా ఈస్టిండియా కంపెనీ నూట యాభై ఏళ్లలో మొదట పదిహేడవ శతాబ్దం ప్రారంభం నుంచి పదిహేడు వందల యాభై పదిహేడు వందల వరకు వ్యాపారం పేరుతో ఆ తరువాత ఒక ప్రణాళికాబద్ధమైన రీతిలో మన దేశాన్ని తోచుకున్నారు ఈస్టిండియా కంపెనీ మన దేశానికి వచ్చినప్పుడు కేవలం యాభై పౌండ్లు మాత్రం తీసుకువచ్చి మన దేశంలోకి జొరబడింది యాభై పౌండ్లతో మన దేశంలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఈస్టిండియా కంపెనీ పదిహేడు వందల మధ్య కాలంలో భారతదేశం నుంచి దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల సంపదను ఇంగ్లాండుకు తరలించింది అంటే ప్లాసీ యుద్ధం జరిగిన సమయం నుంచి వాటర్లు యుద్ధం జరిగిన సమయం వరకు పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు మన దేశానికి చెందిన పదిహేను కోట్ల రూపాయల సంపద ఈస్టిండియా కంపెనీ పేరుతో ఇంగ్లాండుకు చేరింది ఇక తరువాతి కాలంలో తరలించబడిన సంపదను పరిశీలిస్తే సరాసరిన ప్రతి ఏటా దాదాపు యాభై నుంచి అరవై కోట్ల రూపాయల సంపద భారతదేశం నుంచి ఇంగ్లండుకు చేరసాగింది ఇండియా కంపెనీ మన దేశంలో చేసినదంతా ఓపెన్ మార్కెట్ పేరుతో బహిరంగ వ్యాపారం పేరుతో స్వేచ్ఛాయుత వ్యాపార పేరుతో చేసింది ఈ దేశాన్ని దోచుకోవడానికి ఈస్టిండియా కంపెనీ మరియు దాని ప్రభుత్వం రకరకాల చట్టాలు అమలుచేశాయి ఆంగ్లేయ ప్రభుత్వం ఇంగ్లండులో రకరకాల చట్టాలు రూపొందిస్తూ ఉండేది ఆ చట్టాలన్ననుసరించి ఈస్టిండియా కంపెనీ మన దేశాన్ని రకరకాలుగా దోచుకుంటూ ఉండేది ఉదాహరణకు పద్దెనిమిది వందల పదమూడులో బ్రిటిష్ పార్లమెంట్ ఆంగ్లేయుల చట్టసభ చార్టర్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ ను ఆమోదించింది ఈస్టిండియా కంపెనీకు ప్రతి ఇరవై ఏళ్లకూ ఒకసారి చార్టర్నిస్తూ ఉండేవారు అలా ఇరవయేళ్లకోసారి తమకు లభించే ఆ చార్టర్స్ అధికార పత్రాల పేరుతో ఈస్టిండియా కంపెనీ మన దేశంలో తన సామ్రాజ్యాన్ని బలోపేతం చేస్తూ పోయేది విస్తరిస్తూ పోయేది అటువంటిదే ఒక అధికార పత్రాన్ని ఒక చార్టర్ను ఇంగ్లండ్ పార్లమెంట్ ఈస్టిండియా కంపెనీకి ఇచ్చింది పద్దెనిమిది వందల పదమూడులో ఆ చార్టర్ పూర్తిగా ఫ్రీ ట్రేడ్ స్వేచ్ఛా వ్యాపారం పేరుతో అందించబడింది పద్దెనిమిది వందల జారీ చేయబడిన ఆ అధికారపత్రం ద్వారా భారతదేశంలో ఈస్టిండియా కంపెనీకి అన్ని రకాలైన సౌకర్యాలు అన్ని విధాలైన అధికారాలూ అందించబడ్డాయి ఆ సౌకర్యాలను అధికారాలను ఈస్టిండియా కంపెనీ మన దేశాన్ని మరింత దోచుకోవడంలో ఉపయోగించింది కాబట్టి పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వరకు ఎంతగా అయితే మన దేశం దోచుకోబడిందో అంతకు ఎన్నో రేట్లు ఎక్కువగా పద్దెనిమిది వందల మన దేశం కొల్లగొట్టబడింది ఆ దోపిడీ పరిణామముగానే ఏ దేశమైతే పదిహేడవ శతాబ్ది ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యధికముగా ఎగుమతులు చేసే దేశంగా పేరుందిందో ఎంతో సంపద కలిగినా సుసంపన్నమైన అభివృద్ధి చెందిన ఆ దేశం క్రమక్రమంగా పద్దెనిమిది నాటికి ఒక బీద దేశంగా మారిపోయింది పద్దెనిమిది వందల జారీ చేయబడిన అధికార పత్రం ద్వారా తమకు లభించిన అధికారాలను ఉపయోగించుకుని ఈస్టిండియా కంపెనీ మన దేశంలో వైభవోపేతంగా విలసిల్లిన వస్త్రపరిశ్రమలను ధ్వంసంచేసింది వస్త్రపరిశ్రమతో పాటుగా మన దేశంలో అభివృద్ధి చెందిన మరెన్నో పరిశ్రమలను ఈస్టిండియా కంపెనీ అధికారులు నాశనం చేశారు మన దేశంలోని వాణిజ్య వ్యవస్థను పారిశ్రామిక వ్యవస్థను ఆంగ్లేయులు సమూలంగా నాశనముచేసి తమవైన పద్ధతుల్లో ఆ వ్యాపార పారిశ్రామిక రంగాలను పునర్నిర్మించారు కేవలం తమ స్వార్థం కోసం తమ దోపిడీని కొనసాగించడం కోసం ఇలా పద్దెనిమిది వందల పదమూడు నుంచి పద్దెనిమిది జరిగిన దోపిడీ పదిహేడు వందల యాభై ఏడు నుంచి జరిగిన దోపిడీ కంటే ఎన్నో రేట్లు ఎక్కువ ఇలా దోపిడీ చేయబడిన ధనమే ఇంగ్లండ్కు చేరడం వల్ల లండన్కు చేరడం వల్ల అదే ధనంతో ఇంగ్లండ్ పారిశ్రామిక విప్లవాన్ని సాధించిందని చెబుతారు ఎందరో చరిత్రకారులు ఈ విధంగా విశ్లేషించారు భారతదేశం ఈ విధంగా దోపిడీకి గురికాకుండా ఉండివుంటే ఆంగ్లేయులు భారతదేశాన్ని ఉండి ఉండివుంటే బహుశా ఇంగ్లండులో ఎప్పటికీ పారిశ్రామిక విప్లవం జరిగే అవకాశమే ఉండివుండేది కాదు కాబట్టి ఆంగ్లేయులు మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు ఆంగ్లేయులు మన సంపదను కొల్లగొట్టడానికి వచ్చారు వాస్తవమేమిటంటే పద్నాలుగు పదిహేనవ శతాబ్దముల కాలం నాటికి ఇంగ్లెండ్ సంపన్నమైన దేశంగా ఎప్పుడూ పరిగణించబడలేదు అదొక బీదదేశం సంపదలేని ఏ విశేషమూ లేని దేశమది భారతదేశం నుంచి ఇంగ్లండ్కు చేరిన సంపదతోటే అదొక సంపన్న దేశంగా తయారైంది అదే సంపద వల్ల ఇంగ్లాండులో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది అదే సంపద కారణంగా వారు సాంకేతిక రంగంలో అడుగుపెట్టగలిగారు ఇలా ఒక ప్రక్క భారతదేశం నాశనమవుతూ ఉంటే మరో ఇంగ్లాండ్ వైభవం పెరుగుసాగింది ఒకవైపు భారతదేశం పేదదేశమవుతున్న కొద్దీ మరోవైపు ఇంగ్లండ్ సంపన్న దేశంగా అవతరిస్తూ వచ్చింది ఈ విధంగా భారతదేశాన్ని పేదదేశంగా చేసి ఇంగ్లండును ధనిక దేశంగా చేసే కార్యాన్ని అమలుచేసింది ఈస్టిండియా కంపెనీ ఈ తతంగమంతా దేశ ప్రజల కళ్లుగప్పి స్వేచ్ఛావ్యాపారం పేరుతో చేసింది ఈస్టిండియా కంపెనీ వ్యాపారం పేరుతో మనదేశాన్ని దోచుకుంటోందని మనదేశాన్ని బానిసదేశంగా మరుస్తోందన్న విషయం ఇక్కడి ప్రజలకు అవగతమ అవగతమవ్వడానికి చాలా సమయం పట్టింది పద్దెనిమిది వందల యాభై ఏడు మన దేశంలో ఈస్టిండియా కంపెనీ పరిపాలన కొనసాగింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది కంపెనీ స్థానంలో నేరుగా ఆంగ్లేయ ప్రభుత్వమే స్థాపించబడింది అప్పుడు ఇక్కడి ప్రజలకు క్రమక్రమంగా విషయమర్థమైంది ఆంగ్లేయులు మన దేశానికి వ్యాపారం కోసం రాలేదు మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు ఆ దోపిడీకి వ్యతిరేకంగా మన దేశంలో జనులు ఏకం కాసాగారు వారు చైతన్యవంతులవ్వసాగారు దేశ ప్రజలు చైతన్యవంతులై ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జనులందరూ ఏకం కావడంతో మన దేశంలో గొప్ప స్వాతంత్ర్య పోరాటం ప్రారంభమైంది పద్దెనిమిది అది ప్రారంభమైంది నిజానికి ఈ స్వతంత్రోద్యమ పోరాటం మన దేశంలో చిన్న స్థాయిలో అక్కడక్కడా అప్పుడప్పుడు జరుగుతూనే ఉండేది శక్తి సామర్థ్యాలున్నవారు అవకాశం దొరికినప్పుడల్లా పోరాటాన్ని కొనసాగించేవారు అదను చిక్కినప్పుడల్లా ఆంగ్లేయులను కూడా ఉండేవారు ఆంగ్లేయులను కూడా ఉండేవారు అయితే పద్దెనిమిది పదిహేడు తరువాత దేశమంతటా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు నినాదం ఊపందుకుంది ఆ ఉద్యమం పద్దెనిమిది నాటికి మరింత బలోపేతమైంది ఇరవైవ శతాబ్ది ప్రారంభంలో మన దేశంలో స్వాతంత్ర్యోద్యమం ఉద్ధృతంగా కొనసాగింది పంతొమ్మిది ఆంగ్లేయులు లార్డ్ కర్జన్ బెంగాల్ను రెండుగా విభజించాడు దానికి వ్యతిరేకంగా దేశమంతటా స్వతంత్రపోరాటం జరిగింది ఆ స్వాతంత్ర్యోద్యమ పోరాటం ఎంత ఉధృతంగా జరిగిందంటే పంతొమ్మిది వందల ఆంగ్లేయ ప్రభుత్వం బెంగాల్ విభజనను వెనుకకు తీసుకుంది మొదట బెంగాల్ను విభజించి ఆ తరువాత బెంగాల్ విభజనను వెనుకకు తీసుకోవడం వంటి సంఘటన పంతొమ్మిది వందల మన దేశంలో జరిగినట్లుగా చరిత్రలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఇదే స్వాతంత్ర్య పోరాటం ఏకం ఏకంచేసే మహత్కార్యాన్ని సాధించింది మనదేశానికి చెందిన మహానాయకులు లోకమాన్య తిలక్ గోపాలకృష్ణ గోఖలే మహాత్మాగాంధీ మహాత్మాగాంధీ కంటే కూడా ముందు దయానంద సరస్వతి దయానంద సరస్వతి స్థాయిలోని దివ్య విభూతులుగా పరిగణించదగిన మహోన్నత నాయకులు మన దేశంలో బయలుదేరినప్పుడు ఈ ఉద్యమం కోసం మన దేశ ప్రజలందరూ ఒక్కటయ్యారు ఇందుకు తోడుగా ఈ దేశంలో చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ ఖుదిరాంబోస్ సుభాష్ చంద్రబోస్ తాంతియాతోపే ఝాన్సీ లక్ష్మీబాయ్ వంటి మహావీరులెందరూ ఈ స్వాతంత్ర్య పోరాటంలో వివిధ సమయాలలో క్రియాశీలంగా పాల్గొంటూ వచ్చారు ఈ మహాయజ్ఞానికి తమ వంతు సమర్పిస్తూ వచ్చారు ఒక సుదీర్ఘ పోరాటం తరువాత పంతొమ్మిది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు తొంభై పాటు జరిగిన పోరాటానికి ఫలితమది అంతకు పూర్వం కూడా పోరాటాలు జరిగినప్పటికీ పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల మధ్యకాలం మనదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అత్యంత ప్రధానమైనది పంతొమ్మిది మనం స్వాతంత్ర్యాన్ని పొందాం ఒక ఈస్టిండియా కంపెనీ నుంచి ఆంగ్లేయుల బానిసత్వం నుంచి అయితే ఈరోజు మన దౌర్భాగ్యమేమిటంటే మనం బాధపడవలసిన విషయమేమిటంటే స్వాతంత్ర్యం వచ్చిన యాభై ఏళ్ల తరువాత తిరిగి ఈ దేశంలోకి వేలకొద్దీ విదేశీ కంపెనీలు వచ్చాయి మొదట ఒక్క ఈస్టిండియా కంపెనీ వచ్చింది మన దేశానికి అది రెండున్నర శతాబ్దాల పాటు మన దేశాన్ని ఇష్టారాజ్యంగా దోచుకుంది ఒక సుసంపన్నమైన అభివృద్ధి చెందిన దేశాన్ని ఒక పేదదేశంగా అడుక్కునే దేశంగా తయారుచేసింది అటువంటిది ఇప్పుడు నాలుగు వేలకు పైగా విదేశీ కంపెనీలు మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తరువాత మన దేశంలో ఒక క్రొత్త నినాదం పుట్టుకొచ్చింది ప్రపంచీకరణకు సంబంధించి ఉదారీకరణకు సంబంధించి గ్లోబలైజేషననీ లిబరలైజేషన్ అని ఈ ఉదారీకరణ ప్రపంచీకరణ తరువాత మన దేశంలోకి వస్తున్న విదేశీ కంపెనీల సంఖ్య బాగా పెరిగింది పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్య కాలంలో మన దేశంలోకి ఎన్ని విదేశీ కంపెనీలు వచ్చాయో అంతకంటే ఎంతో ఎక్కువ సంఖ్యలో పంతొమ్మిది నుంచి పంతొమ్మిది మధ్యలో మన దేశానికి విదేశీ కంపెనీలు వచ్చాయి వేనవేల విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది మన దేశంలో రాజకీయ వ్యవస్థ సమస్తము విదేశీ కంపెనీలకు తివాచీలు పరిచి పనిచేస్తున్నట్లుగా అనిపిస్తూ ఏ వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రి అయినా ఆర్థిక మంత్రి అయినా లేదూ ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయినా తను చేసే మొట్టమొదటి పని విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలకడం లేదు విదేశాలకు వెళతాడు లేదూ భారతదేశంలోనే ప్రకటన జారీ చేస్తాడు విలేకరుల సమావేశమేర్పాటు చేసి తాను ప్రకటిస్తాడు విదేశీ కంపెనీలకు ఇదే మా ఆహ్వానమని చెబుతాడు ఇచ్చ వచ్చినట్లు దోచుకోవడానికని ఈ దేశాన్ని అప్పనంగా అప్పజెప్పడం జరిగింది పదిహేడవ శతాబ్ది ప్రారంభంలో ఔరంగజేబు ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీకి మన దేశంలో వ్యాపారార్థం స్థలాన్నివ్వడం ద్వారా ఏ పొరపాటు జరిగిందో అదే పొరపాటు ఇక్కడ పునరావృతం చేయబడుతూ ఉంది ఈస్టిండియా కంపెనీని పోలిన కంపెనీలను ఈస్టిండియా కంపెనీ కంటే కూడా శక్తివంతమైన మరెన్నో బహుళజాతీయ సంస్థలను మన దేశంలోకి ఆహ్వానించడం జరుగుతోంది ఇలా విదేశీ కంపెనీలను పిలిపించడానికి కారణాలుగా వారు కొన్ని హేతువులు చెబుతూ ఉంటారు మన దేశంలో విదేశీ కంపెనీలను సమర్థించేవారు మన దేశంలో బహుళజాతీయ సంస్థలు నెలకొల్పబడటానికి మద్దతిచ్చేవారు కొన్ని హేతువులను చూపెడుతూ ఉంటారు వాటిలో వారు చెప్పే మొదటి హేతువేమిటంటే మన దేశంలోకి విదేశీ కంపెనీలు వస్తే బహుళజాతీయ సంస్థలు వస్తే మన దేశంలోకి పెట్టుబడులు వస్తాయి డబ్బు వస్తుంది ఎందుకంటే మన దేశంలో పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి ధనం తక్కువగా ఉంది సంపద తక్కువగా ఉంది అని వారు చూపించే రెండవ ఏమిటంటే మన దేశానికి విదేశీ కంపెనీలు వచ్చినట్లయితే మన దేశంలో సాంకేతిక ప్రమాణాలు మెరుగవుతాయి క్రొత్త సాంకేతిక పరిజ్ఞానం లభిస్తుంది అని ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానం లభించడంతోటే మన దేశంలో నాణ్యమైన ఉత్పత్తులు తయారవుతాయి అని వారి వాదన ఇక వారు చెప్పే మూడవ కారణం విదేశీ కంపెనీలు వచ్చినట్లయితే మన దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని మన దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల పేదరికం కూడా పెరిగిపోయింది అందుకే వారు చెప్పే మూడవ కారణమేమిటంటే మన దేశంలో విదేశీ కంపెనీలు వచ్చినప్పుడు ఉపాధి సౌకర్యాలు పెరుగుతాయి గనుక పేదరికం కూడా దూరమవుతుంది ఇక వారు చెప్పే నాలుగవ కారణం విదేశీ కంపెనీలు మన దేశానికి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్నందించడం వల్ల నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయడం వల్ల మన దేశం యొక్క ఎగుమతులు ఎంతో వేగంగా పెరుగుతాయి అని ఈ నాలుగు హేతువులను మనం పరిశీలించాలి భారతదేశంలోని అన్ని పరిశోధనా సంస్థల ద్వారా వేరువేరు సమయాలలో చేయబడిన పరిశోధనలను బట్టి భారత ప్రభుత్వానికి చెందిన మంత్రులు వివిధ ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను బట్టి మనకు తెలిసే విషయాలేమిటంటే ఏ కారణాల వల్ల విదేశీ కంపెనీలను ఆహ్వానించడం జరుగుతోందో ఆ కారణాలు ఏమాత్రం నెరవేరడం లేదు ఉదాహరణకు ఈ మధ్యనే పార్లమెంటులో ఒక ప్రశ్న వెయ్యడం జరిగింది విదేశీ కంపెనీల ద్వారా గత ఐదారు సంవత్సరాలలో మన దేశానికి ఎంత మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి ఎప్పటినుంచైతే ఈ ఉదారీకరణ ప్రపంచీకరణ ప్రారంభమైందో విదేశీ కంపెనీలను ఆహ్వానించడానికిగానూ సకలమైన రాయితీలు ఇవ్వబడ్డాయో అప్పటినుంచీ మన దేశానికి ఎంత మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి ఈ ప్రశ్న చట్టసభలో వెయ్యడం జరిగింది ఈ ప్రశ్నకు సమాధానంగా భారత ప్రభుత్వంలో సంబంధిత శాఖకు చెందిన మంత్రివర్యులచే ఇవ్వబడిన సమాధానాన్ని బట్టి మన గణాంకాలేమిటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై మాసమునుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ మాసం వరకు ఈ దేశానికి విదేశీ పెట్టుబడుల రూపంలో తొంభై వందల యాభై కోట్లకు చెందిన విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అభ్యర్థనలు స్వీకరించడం జరిగింది అయితే ఈ తొంభై కోట్ల విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలలో వాస్తవంగా అమలులోకి వచ్చిన ప్రతిపాదనలు ఎన్ని అంటే విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ఎన్ని ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయో అవన్నీ వాస్తవంగా అమలు చేయబడ్డాయా అని ప్రశ్నిస్తే అందుకు సమాధానం కాలేదు అని వచ్చింది నిజానికి జరిగేదేమిటంటే ఎన్ని ప్రతిపాదనలైతే స్వీకరించబడతాయో ఎన్ని ప్రతిపాదనలైతే ఆమోదించబడతాయో భారత ప్రభుత్వం ఎన్ని ప్రస్తావనలపై సంతకం చేస్తుందో ఎన్ని మెమొరండమ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆమోదించబడతాయో అంతకు చాలా తక్కువ సంఖ్యలో ఈ ప్రతిపాదనలు అమలు చేయబడతాయి అంటే వాస్తవంగా మన దేశానికి వచ్చే పెట్టుబడుల మొత్తం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి భారత ప్రభుత్వమే చెప్పే లెక్కల ప్రకారం పంతొమ్మిది నుంచి పంతొమ్మిది మధ్యలో తొంభై కోట్ల విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలపై సంతకం చేయబడితే అందులో మన దేశానికి వాస్తవంగా వచ్చిన విదేశీ పెట్టుబడుల మొత్తం కేవలం పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై కోట్లు మాత్రమే అంటే ఆమోదించబడిన పెట్టుబడుల మొత్తంలో వాస్తవంగా అందిన పెట్టుబడుల మొత్తం కేవలం ఇరవై శాతం మాత్రమే దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు విదేశీ పెట్టుబడులను గురించి ఎంతగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారో అంతకంటే ఎంతో తక్కువగా మాత్రమే మనకు వాస్తవంగా విదేశీ పెట్టుబడులు వస్తాయని దీనినే మరో విధంగా చెప్పాలంటే విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఆమోదించబడిన ప్రతిపాదనలలో ఐదవ వంతు మాత్రమే వాస్తవంగా అమలు చేయబడతాయి ఇక మరొక వాస్తవమేమిటంటే ఈ పంతొమ్మిది కోట్ల పెట్టుబడి ఏ పద్ధతిలో వచ్చింది అది ఏ రూపంలో ఉంది అంటే మనకర్థమయ్యే విషయమేమిటంటే ఇలా వచ్చిన పెట్టుబడుల మొత్తంలో అత్యధిక శాతం పెట్టుబడి లేదు సింహభాగం పెట్టుబడి ద్రవ్యసంబంధమైన పెట్టుబడి సంబంధమైన పెట్టుబడి అంటే షేర్ లో అంటే ఈ మార్కెట్ జూదంలో ఉండే ధనరాశి అంటే ఈ షేర్ మార్కెట్లో ఈ మార్కెట్ జూదంలో ఉంచబడే ద్రవ్యసంబంధమైన పెట్టుబడులతో ఉత్పాదకత పెరుగదు ఉద్యోగావకాశాలూ కలుగవు ద్రవ్యసంబంధమైన పెట్టుబడి షేర్ల కొనుగోలుకై వెచ్చబడుతుంది ఈ మార్కెట్ జూదంలో వెచ్చించబడుతుంది కనుక భారతదేశానికి వాస్తవంగా వచ్చిన పెట్టుబడిలో కూడా అత్యధిక భాగం ఈ మార్కెట్ జూదంలో వెచ్చించబడింది షేర్ మార్కెట్లో వెచ్చించబడినటువంటి పెట్టుబడి అందుకే ఆ పెట్టుబడితో మన దేశానికి ఒరిగిన మేలంటూ ఏమీ లేదు గత ఐదారేళ్లలో ఈ పెట్టుబడితో మన దగ్గర ఉత్పాదకత పెరిగినదీ లేదు మన దగ్గర ఉద్యోగావకాశాలు కలిగినదీ లేదు ఇది హాట్మనీ రూపంలో వచ్చింది ఇలా వచ్చిన హాట్మనీ ఒకప్పుడు ఒక దేశంలో ఉండవచ్చు మరొకప్పుడు ఇంకో దేశానికి పోవచ్చు ఏ విదేశీ కంపెనీలు మన దేశం యొక్క షేర్ మార్కెట్లో ఈ పెట్టుబడిని ఉంచాయో ఏ విదేశీ ఆర్థిక సంస్థలు మన దేశం యొక్క ఈ షేర్ మార్కెట్లో ఈ మార్కెట్ జూదంలో ధనరాశిని ఉంచాయో వారికి భారతదేశంలో కంటే ఈ విపణి హాంకాంగ్లో మెరుగ్గా ఉందననిపించినా లేదు చైనాలో మెరుగ్గా ఉందననిపించినా లేదు తైవాన్లో మెరుగ్గా ఉందననిపించినా లేదు మరేదైనా దేశంలో మార్కెట్ అనుకూలంగా ఉందని భావించినా ఆ మొత్తం తత్క్షణమే ఆ దేశానికి తరలించబడుతుంది ఉత్పత్తి కోసముగాని ఉపాధి అవకాశాలను పెంచడం గానీ ఈ పెట్టుబడి వెచ్చించబడకపోవడం వల్ల ఇటువంటి పెట్టుబడి వల్ల మన దేశానికి కలిగే ప్రయోజనమేమీ లేదు కాబట్టి విదేశీ పెట్టుబడుల పేరుతో ఇంత పెద్ద మోసం ఈ దేశంలో జరుగుతూ ఉంది విదేశీ పెట్టుబడి అన్న పేరుతో మన దేశానికి కలిగే ప్రయోజనమేమీ లేదని ప్రభుత్వం చెప్పే లెక్కలే నిర్ధారిస్తూ ఉన్నాయి మరో ప్రక్క ఎంత విదేశీ ధనరాశి మన దేశానికి వస్తుందో అంతకు ఎన్నో రెట్లు అధికమైన ధనరాశి మనదేశంచి బయటికి పోతుంది ప్రభుత్వం యొక్క రిజర్వ్ బ్యాంక్ తెలియజేసిన గణాంకాల ప్రకారమే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై భారతదేశానికి అందిన మొత్తం విదేశీ పెట్టుబడి పదకొండు వేల నాలుగు వందల యాభై మూడు కోట్లు మరో ప్రక్క ఇదే కాల పరిధిలో అంటే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి బయటికి వెళ్లిన ధనరాశి పదమూడు కోట్లు అంటే పదకొండు కోట్లు వచ్చింది పదమూడు కోట్ల రూపాయల ధనరాశి డాలర్ల రూపంలో మన దేశం నుంచి బయటికి ఇదే విధంగా జూలై పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నవంబర్ పంతొమ్మిది మధ్యలో భారతదేశానికి వచ్చిన విదేశీ ధనరాశి పంతొమ్మిది కోట్ల రూపాయలైతే ఇదే కాలంలో దాదాపు ముప్పై కోట్ల రూపాయల ధనరాశి భారతదేశం నుంచి బయటికి జూలై తొంభై ఒకటి నుంచి నవంబరు తొంభై ఆరు మధ్యలో ఎంత మొత్తం విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయో వాటిలో కేవలం ఇరవై ప్రతిపాదనలకు సంబంధించిన పెట్టుబడులు మాత్రమే మన దేశానికి రాగా మన దేశానికి వచ్చిన పెట్టుబడుల కంటే దాదాపు రెట్టింపు ధనరాశి మనదేశం నుంచి బయటికి జూలై తొంభై ఒకటి నవంబరు మధ్యలో పంతొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి మన దేశానికి వస్తే ముప్పై నాలుగు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయల మూలధనం మన దేశం నుంచి బయటికి పోయింది కాబట్టి విదేశీ పెట్టుబడులకు సంబంధించిన తప్పుడు ప్రచారాలతో ఈ దేశాన్ని దారుణంగా మోసంచేసి విదేశీ కంపెనీల కోసం మన తలుపులు బార్లా తెరవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా విదేశీ కంపెనీల ద్వారా జరిగేదిదే విదేశీ కంపెనీలు చాలా తక్కువ పెట్టుబడితో ఒక దేశంలోకి ప్రవేశిస్తాయి అంతకు ఎన్నో రెట్లు అధిక లాభాన్ని ఆ దేశాన్నించి గడించి తీసుకువెళతాయి మన కూడా ఈ విదేశీ కంపెనీలు ఎంత పెట్టుబడితో వస్తాయి ఎంత ధనరాశిని తీసుకువెళతాయి అన్న విషయానికి సంబంధించిన గణాంకాలు కొన్ని మనకి లభిస్తూ ఉన్నాయి సాధారణంగా ఒక విదేశీ కంపెనీ ఎంత పెట్టుబడిని మన దేశంలో పెడుతుందో అంతకు మూడు రెట్ల మూలధనాన్ని మన దేశం నుంచి మొదటి సంవత్సరంలోనే అది సంపాదించి తీసుకు వెళుతుంది వాస్తవంగా జరిగేదేమిటంటే ఏదైనా విదేశీ కంపెనీ మన దేశంలో వ్యాపారం చేయడానికి వచ్చినప్పుడు అది పెట్టే ఇనీషియల్ పేడప్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అంటే ప్రారంభస్థాయిలో అది పెట్టే పెట్టుబడి ఏదైతే ఉంటుందో అంటే వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవి ఎంత పెట్టుబడిని పెడతాయో అది మొత్తం పెట్టుబడిలో కేవలం ఐదు మాత్రమే అయి ఉంటుంది కాబట్టి ప్రారంభస్థాయిలో అవి పెట్టే పెట్టుబడి కేవలం ఐదు మాత్రమే ఉంటుంది తక్కిన తొంభై శాతాన్ని అవి మన దగ్గరనుంచే సంపాదిస్తాయి ఎలాగంటే అవి షేర్ బజార్లో తమ షేర్లను ఫ్లోట్ చేస్తాయి ఈ షేర్ మార్కెట్ ద్వారా తమ డిబెంచర్లను ఫ్లోట్ చేస్తాయి ఈ డిబెంచర్లు తమ మార్కెట్లో అమ్ముడుబోతాయి షేర్లు తమ మార్కెట్లో అమ్ముడుబోతాయి మన దేశానికే చెందిన ఆర్థిక సంస్థలనుంచి రుణాలు తీసుకుంటాయి మన ప్రభుత్వానికే చెందిన ఇతర అనుబంధ సంస్థల నుంచి అప్పులు తీసుకుంటాయి ఇలా తమదేశంనుంచి వచ్చే పెట్టుబడి కేవలం ఐదు శాతం మాత్రమే ఉంటుంది తొంభై అయిదు శాతం పెట్టుబడిని అది మనదేశంనుంచే సేకరిస్తుంది కనుక వాస్తవంగా బయటినుంచి వచ్చే పెట్టుబడి మొత్తం పెట్టుబడిలో చాలా తక్కువ శాతం ఉంటుంది అందుకే ఈ విదేశీ కంపెనీలు లాభాలు గడించడం ప్రారంభిస్తే తాము పెట్టిన పెట్టుబడి కంటే ఎన్నో ఎన్నో రెట్లు అధిక లాభాన్ని అవి మొదటి సంవత్సరంలోనే సంపాదించి తీసుకుపోతాయి ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు ముంబైలోని స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్కు చెందిన లెక్కలను పరిశీలించి చూస్తే మనకు తెలుస్తుంది ఉదాహరణకు హిందుస్థాన్ లివర్ అన్న పేరుతో ఒక కంపెనీ ఉంది అది హాలెండ్కు చెందినది మన దేశానికి పంతొమ్మిది వందల వచ్చింది పంతొమ్మిది మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి ఆ కంపెనీ కేవలం ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి మాత్రం పెట్టింది అంటే ఈ కంపెనీ మన దేశంలో ఇనీషియల్ పేయిడప్ క్యాపిటల్ ప్రాథమికముగా చెల్లించిన పెట్టుబడి కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే అటువంటిది ఈరోజు ఈ కంపెనీ మన దేశం నుంచి ఎంత లాభాలు గడించిందో వాటి ఆధారంగా ఎదిగిన ఈ కంపెనీ ప్రస్తుతం సంపద మొత్తం ఐదు కోట్ల రూపాయలు అంటే కేవలం ఇరవై లక్షల రూపాయల పెట్టుబడితో మన దేశానికి వచ్చిన హిందుస్థాన్లివర్ దగ్గర ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయల సంపద ఉంది మరియు ఈ కంపెనీ ప్రతి ఏటా రెండు వందల నలభై కోట్ల రూపాయల నికర లాభం నెట్ ప్రాఫిట్ ను పొందుతూ ఉంది గత సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదు వార్షిక నివేదిక ఆధారంగా ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి ఈ కంపెనీ మన దేశంలో ఉంది అంటే దాదాపుగా అరవై అయిదు సంవత్సరాలుగా ఈ కంపెనీ మన దేశంలో పనిచేస్తూవుంది అరవై అయిదేళ్లుగా ఈ కంపెనీ మన దేశంనుంచి లాభాలు గడిస్తూ ఉంది ఈ అరవై ఐదేళ్లలో ఈ కంపెనీ మన దేశంనుంచి తీసుకుపోయిన సంపద అది పెట్టుబడి పెట్టిన ఇరవై లక్షల కంటే కొన్ని వేల రెట్లు అధికంగా ఉంటుంది ఈ లెక్కలు గట్టి మనం చూస్తే అంటే ఈ కంపెనీ కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలతో హాలెండ్ నుంచి వచ్చి మన దేశంలో వ్యాపారాన్ని ప్రారంభించింది అటువంటిది ఈ కంపెనీ నేడు మన దేశంలోనే ఐదు కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉంది ఇక ఇటువంటి పరిస్థితుల్లో అది ఎంత సంపదను మన దేశం నుంచి బయటికి తరలించిందో దీనిని బట్టి మనం అంచనా కట్టవచ్చు ఇలాగే అమెరికాకు చెందిన మరొక కంపెనీ ఉంది కోల్గేట్ పామలివ్ ఇది పంతొమ్మిది వందల నుంచి మన దేశంలో వ్యాపారం చేస్తూ ఉంది పంతొమ్మిది వందల ఈ కంపెనీ మన దేశంలో వ్యాపారం ప్రారంభించినప్పుడు పెట్టిన పెట్టుబడి కేవలం లక్షా రూపాయలు మాత్రమే కోల్గేట్ పామూలివ్ పంతొమ్మిది మన దేశంలో ప్రాథమికంగా పెట్టిన పెట్టుబడి లక్షా రూపాయలు మరి ఈరోజు ఈ కంపెనీకి నూట కోట్లకు పైచిలకు ఆస్తులున్నాయి పంతొమ్మిది వందల ఈ కంపెనీ యొక్క వార్షిక నివేదిక ఆధారంగా ఒక సంవత్సరంలో ఈ కంపెనీ సంపాదిస్తున్న నికర లాభం నెట్ ప్రాఫిట్ దాదాపు డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అంటే లక్షన్నర రూపాయలతో పెట్టుబడి ప్రారంభించిన ఒక కంపెనీ ఈరోజు డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ప్రతి మన దేశంలో సంపాదిస్తూ ఉంది ఇవి కాక వారికి చేరిన ఆస్తులు నూట కోట్ల రూపాయల విలువైనవి ఇలాగే బాటా ఇండియా లిమిటెడ్ అన్నది మరొక కంపెనీ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చింది డెబ్బై లక్షల రూపాయలతో ఈ కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించింది డెబ్బై లక్షల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించిన బాటా ఇండియా లిమిటెడ్కి ఈరోజు మన దేశంలో నూట కోట్ల విలువైన ఆస్తులున్నాయి సీబాగాయగి స్విట్జర్లాండ్కు చెందిన ఒక బహుళజాతీయ సంస్థ ఈ కంపెనీ పంతొమ్మిది వందల మన దేశానికి వచ్చింది పంతొమ్మిది సీబాగాయగి ఇనీషియల్ పేడప్ క్యాపిటల్ రూపంలో కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రం మన దేశంలో పెట్టుబడి పెట్టింది నలభై ఎనిమిది లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించిన సీబాగాయగి దగ్గర ఈరోజు నూట డెబ్బై కోట్లకు మించిన ఆస్తులున్నాయి గత సంవత్సరం ఈ కంపెనీ సంపాదించిన లాభం అంటే పంతొమ్మిది వందల సంపాదించిన లాభం దాదాపు ఇరవై మూడు కాబట్టి నలభై ఎనిమిది లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించింది అటువంటిది ఈరోజు ప్రతి ఏటా ఇరవై మూడు కోట్ల నికరలాభాన్ని సంపాదిస్తూ ఉంది అలాగే అమెరికాకు చెందిన మరొక కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ అది పంతొమ్మిది నుంచి మన దేశంలో వ్యాపారం చేస్తూ ఉంది అది ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిన మన దేశంలో పెట్టింది కోట్ల కొద్దీ లాభాల రూపంలో మన దేశం నుంచి తీసుకుపోయింది అవి కాక కోట్ల విలువ చేసే ఆస్తులను మన దేశంలోనూ స్వంతం చేసుకుని ఉంది అటువంటిదే మరొక కంపెనీ హేక్స్ట్ ఇది జర్మనీకి చెందిన కంపెనీ పంతొమ్మిది వందల నుంచి మన దేశంలో పనిచేస్తూ ఉంది పంతొమ్మిది ఈ కంపెనీ మన దేశంలో రెండు కోట్ల డెబ్బై లక్షల ప్రాథమిక పెట్టుబడిని పెట్టింది కాని ఈరోజు ఈ కంపెనీ రెండు కోట్ల రూపాయల సంపదను స్వంతం చేసుకుని ఉంది కనుక రెండు కోట్ల డెబ్బై లక్షల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించిన హేక్స్ట్ కంపెనీ ఈ రోజు రెండు కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకుంది అలాగే మరో కంపెనీ బాయర్ ఇది కూడా పంతొమ్మిది వందల యాభై ఏడులోనే మన దేశంలో వ్యాపారాన్ని మొదలుపెట్టింది మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల ప్రాథమిక పెట్టుబడితో మన దేశంలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఈ కంపెనీ ఈరోజు మన దేశంలో నూట కోట్ల రూపాయల సంపదను సమకూర్చుకుని ఉంది జర్మన్ రెమెడీస్ అని మరొక కంపెనీ ఉంది ఇది పంతొమ్మిది వందల మన దేశంలో వ్యాపారాన్ని మొదలుపెట్టింది అరవై కోట్ల రూపాయల ఇనీషియల్ పేడప్ క్యాపిటల్తో అటువంటిది ఈరోజు ఈ కంపెనీ దగ్గర దాదాపు యాభై కోట్లకు మించిన ఆస్తులున్నాయి మరోక తాజా ఉదాహరణ పెప్సీకోలా ఇది అమెరికాకు చెందిన కంపెనీ ఇది తొంభైవ దశకంలో మన దేశంలో నలభై కోట్ల రూపాయలతో వ్యాపారాన్ని మొదలుపెట్టింది నలభై కోట్ల రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలుపెట్టిన పెప్సీకోలా ఒక సంవత్సరంలో సంపాదిస్తున్న నికర లాభం గత ఏడాది లాభం దాదాపు రెండు కోట్ల రూపాయలు వీటిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ విదేశీ కంపెనీలు చాలా తక్కువ పెట్టుబడితో మన దేశానికి వస్తాయి ఆ పెట్టుబడికి ఎన్నో వేల రెట్ల సంపదను మనదేశంనుంచి తీసుకునిపోతాయి నిజానికి ఈ కంపెనీల ద్వారా మన దేశానికి సంపద రావడం లేదు ఈ కంపెనీల ద్వారా మన దేశంనుంచి సంపద తరలించబడుతూ ఉంది ఈస్టిండియా కంపెనీ చేసింది కూడా ఇదే కేవలం యాభై వేల పౌండ్లతో వ్యాపారాన్ని మొదలుపెట్టింది అరవై కోట్ల విలువ చేసే సంపదను సరాసరిన ప్రతి ఏటా మన దేశంనుంచి తీసుకుపోయింది రెండు వందల యాభై ఏళ్లపాటు మన దేశాన్ని దోచుకున్నదా కంపెనీ ఎన్ని లక్షల కోట్ల సంపదను మన దేశం నుంచి అది తరలించిందో దీన్ని బట్టి మనమంచనా కట్టుకోవచ్చు నాడు ఈస్టిండియా కంపెనీ చేసిన పనినే నేడు ఈ విదేశీ కంపెనీలన్నీ చేస్తున్నాయి నామమాత్రమైన పెట్టుబడితో మన దేశానికి వస్తున్నాయి వేల కోట్ల సంపదను తమ దేశానికి తరలించుకుపోతున్నాయి ఇప్పుడు కేవలం తొమ్మిది పది కంపెనీల వివరాలను మాత్రమే ఉదాహరించడం జరిగింది ఇటువంటివి ఈ దేశంలో నాలుగు వేల కంపెనీలున్నాయంటే ఎన్ని వేల కోట్ల సంపద ప్రతి ఈ విదేశీ కంపెనీల ద్వారా మన దేశం నుంచి తీసుకుపోబడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక విదేశీ కంపెనీలను సమర్థిస్తూ వారు చూపే రెండవ హేతువుపై మనం చర్చిద్దాం విదేశీ కంపెనీల వల్ల ఉన్నత సాంకేతిక ప్రమాణాలు మన దేశానికి లభిస్తాయని ఎంతో నాణ్యమైన ఉత్పత్తులు మన దేశంలో తయారవుతాయని వీరు చూపించే హేతువు పూర్తిగా అసంబద్ధమైనదీ సత్యూరమైనది ఏ విదేశీ కంపెనీ కూడా మన దేశానికి ఉన్నతమైన సాంకేతిక ప్రమాణాలను తీసుకురాదు పంతొమ్మిది నుంచి విదేశీ కంపెనీల రూపంలో బహుళజాతీయ సంస్థల రూపంలో మన దేశానికి వచ్చిన కంపెనీలన్నింటిలోనూ అత్యధిక శాతం కంపెనీలు మన దేశంలో జీరో టెక్నాలజీ రూపంలో సాంకేతికతతో సంబంధం లేని రంగానికి చెందినవిగా మన దేశంలో వ్యాపారాలు ప్రారంభించాయి జీరో టెక్నాలజీ అంటే ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో సంబంధం లేని రంగాలలోనే అధికంగా విదేశీ కంపెనీలు మన దేశంలో పనిచేస్తూ ఉన్నాయి గత యాభై ఏళ్ల అనుభవం మనకు చెబుతున్నదిదే అంటే ఏ కంపెనీ కూడా మన దేశానికి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుని రాదు ఇంకోలా చెప్పాలంటే ఈరోజు ఐరోపాదేశాలలోనూ అమెరికా దేశాలలోనూ అభివృద్ధి చెందినవిగా భావించబడే ఇతర దేశాలలోనూ అత్యాధునికముగా భావించబడే సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుని ఏ కంపెనీ మన దగ్గరికి రాదు ఎక్కువ భాగం మన దేశానికి వచ్చిన విదేశీ కంపెనీలు ఏం చేస్తున్నాయి బంగాళాదుంప చిప్స్ అమ్ముతున్నాయి టమాటా చట్నీ అమ్ముతున్నాయి చాక్లెట్లు టాఫీలు అమ్ముతున్నాయి డబల్రొట్టెలు చేసి అమ్ముతున్నాయి డబ్బాలలో నీటిని నింపి అమ్ముతున్నాయి ఈ మధ్య అయితే కొన్ని కంపెనీలు మసాలాలు కూడా అమ్మటం ప్రారంభించాయి ఒక విదేశీ కంపెనీ అయితే ఉప్పును అమ్మడం ప్రారంభించింది అన్నపూర్ణ అన్న పేరుతో ఇప్పుడెవరైనా అడుగవచ్చు ఈ బంగాళదుంప చిప్స్ టమాటా చట్నీ మామిడికాయ పచ్చడి లేదు మసాలాలు లేదు డబ్బాల్లో నీటిని నింపి అమ్మడం లేదు చాక్లెట్లమ్మడం బిస్కెట్లమ్మడం డబల్ రొట్టెలమ్మడం లేదు కాస్మెటిక్స్ సౌందర్యాన్ని పెంపొందించే ఉత్పత్తులు ఇవి ఏమి టెక్నాలజీ వీటికి సాంకేతిక విలువలెందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పత్తులన్నీ శూన్య సాంకేతికతకు చెందిన ఉత్పత్తులుగా జీరో టెక్నాలజీకి చెందిన ఉత్పత్తులుగా పరిగణించబడుతూ ఉంటాయి కనుక ఎక్కువగా విదేశీ కంపెనీలన్నీ ఈ రంగాలలోనే వస్తున్నాయి మరి విదేశీ కంపెనీలు ఈ శూన్య సాంకేతికతకు చెందిన రంగాలకే ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి అంటే ఈ రంగాలలో అధిక లాభాలు గడించే అవకాశముంటుంది అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు ఈ రంగాలలో గడించవచ్చు ఎంతోమందిలో ఒక అపోహ ఉంటుంది ఈ విదేశీ కంపెనీలన్నీ ఉన్నత సాంకేతిక ప్రమాణాలను మన దేశానికి తీసుకువస్తాయి అని ఈ భ్రమ నుండి వారు బయటపడాలి ఎప్పుడూ ఏ విదేశీ వ్యాపార సంస్థ అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలతో మన దేశానికి రాదు దీనితోపాటు జనులలో మరొక అపోహ ఉంది ఈ విదేశీ కంపెనీలు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతోపాటుగా నాణ్యమైనటువంటి ఉత్పత్తులను మనకందిస్తాయి అని నాణ్యత వంటిదేమీ లేదు ఎన్నోసార్లు ఈ కంపెనీలు విషాన్నమ్ముతూ ఉంటాయి నాణ్యత పేరుతో ఉదాహరణకు పెప్సీకోలా కోకకోలా అనే రెండు విదేశీ కంపెనీలు మన దేశానికి వచ్చాయి రెండూ అమెరికాకు చెందిన కంపెనీలే నుంచి మన దేశానికి దిగొచ్చిన ఈ కంపెనీలు మన దేశంలో అమ్ముతున్నదేమిటి సీసాలో నీటిని నింపి అమ్ముతున్నాయి సాఫ్ట్ డ్రింక్ పేరుతో సీసాలలో నింపి వీరమ్ముతున్న నీళ్లు విషంతో సమానం ఎందుకు ఈ పెప్సీకోలా కోకాకోలాలు తయారుచేసే చల్లటి పానీయాలన్నిటిలోనూ సోడియం బెన్జోయేట్ పొటాషియం సార్బేట్ ఫాస్ఫోరికాసిడ్ సెట్రిక్ యాసిడ్ బ్యూటిలేటెడ్ హైడ్రాక్సిఅనీసోల్ బీటాకెరటీన్ మొదలైన ఎన్నో అత్యంత ప్రమాదకరమైన రసాయన పదార్థాలు ఉపయోగించబడతాయి ఇటువంటి హానికరమైన రసాయన పదార్థాలతోటే ఈ పెప్సీకోలా కోకోలా వంటి పానీయాలు తయారవుతాయి ఈ రసాయన పదార్థాలన్నీ స్లోపాయిజన్లుగా క్రమముగా హాని తలపెట్టే పరిగణించబడుతూ ఉంటాయి ఈ రసాయన పదార్థాలే క్యాన్సర్ వంటి భయంకర రోగాలకు కారణమవుతూ ఉంటాయి క్యాన్సర్ వంటి భయంకర రోగాలకు కారణం కాగలిగే దారుణ విషపదార్థాలను నీటిలో కలిపి చల్లటి పానీయాల పేరుతో విక్రయించడం నాణ్యతలా అనిపించుకుంటుంది ఇక మరో విషయం సామాన్యమైన శారీరక పరిజ్ఞానమున వారందరికీ తెలిసిన సత్యమేమిటంటే మనము శ్వాస ప్రక్రియ ద్వారా నిరంతరం ఆక్సిజన్ వాయువును లోనికి తీసుకుంటూ ఉంటాం కార్బన్డై ఆక్సైడ్ను బయటికి వదిలిపెడుతూ ఉంటాం కానీ ఈ సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ ఈ చల్లటి పానీయాలన్నీ కార్బన్ డై ఆక్సైడ్తో తయారవుతాయి వీటిని సాంకేతిక పరిభాషలో కార్బొనేటెడ్ వాటర్ అని కూడా అంటూ ఉంటారు అంటే ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ కలిసిన నీళ్లు కార్బన్ డై ఆక్సైడ్ను శరీరం నుంచి బయటికి వదలాలనీ ఆక్సిజన్ ను లోనికి తీసుకోవాలని శరీర విజ్ఞానం మనకు తెలియజేస్తోంది కానీ ఈ చల్లటి పానీయాలు తీసుకుంటున్న వారందరూ ఈ శరీర విజ్ఞానానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వారు కార్బన్ డైఆక్సైడ్ను లోనికి తీసుకుంటూ ఉన్నారు ఈ కార్బన్ డై ఆక్సైడ్ మీ గొంతు దిగగానే మీ ముక్కులో ఒక విధమైన చికాకును కలిగిస్తుంది తలనొప్పికి కారణమవుతుంది పులితేన్పులు వచ్చేటట్లు చేస్తుంది తరచుగా ఇవి త్రాగేవాళ్లంటూ ఉంటారు ఇవి త్రాగడంతోటే గొంతులో మండినట్లు ఉంటుందని ముక్కు మండినట్లు ఉంటుందని తల తిప్పినట్లు ఉంటుందని ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా జరగడానికి కారణం మీరు కార్బన్ డై ఆక్సైడ్ను త్రాగుతున్నారు గనుక మీరు విషాన్ని సేవిస్తున్నారు గనుక శరీరంలోకి ఇటువంటి విషపూరిత పదార్థం ప్రవేశించినపుడల్లా శరీరం సహజంగా స్పందిస్తుంది ఆ ప్రకృతి సిద్ధమైన ప్రతిస్పందన ద్వారా శరీరం మీరిది సేవించవద్దు అని తెలియజేస్తుంది కాని మీరు మాత్రం ఇదొక నాణ్యమైన ఉత్పత్తి అంటూ దాన్ని త్రాగుతూ పోతారు గనుక వాస్తవం పూర్తిగా విరుద్ధం విదేశీ కంపెనీలు ఉన్నతమైన సాంకేతిక ప్రమాణాలను మన దగ్గరకు తీసుకురావు నాణ్యమైన ఉత్పత్తులను తయారుచేయవు దీనికి సంబంధించే మనం గ్రహించవలసిన విషయం మరొకటుంది ఇలా ఏడు రూపాయలకు ఎనిమిది రూపాయలకూ బజారులో అమ్మబడే ఈ పెప్సీకోలా కోకాకోలా వంటి చల్లటి పానీయాలు వారమ్ముతున్న ఈ సీసా పరిమాణంలో వారి కర్మాగారంలో తయారు చేయడానికయ్యే ఖర్చు కేవలం డెబ్బై పైసలు మాత్రమే కాబట్టి డెబ్బై పైసలలో తయారయ్యే కార్బొనేటెడ్ వాటర్ను సాఫ్ట్ డ్రింక్ను బజారులో ఏడు రూపాయలకు ఎనిమిది రూపాయలకు అమ్ముతూ ఉంటారు దీనిని బట్టి మనకర్థమవుతున్నదేమిటి అతి తక్కువ ఖర్చుతో తయారయ్యే ఒక ఉత్పత్తిని మన జేబులను కత్తిరించి మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు డెబ్భై పైసలకు తయారయ్యే ఉత్పత్తిని బజారులో ఏడు రూపాయలకు అమ్ముతున్నారంటే దీని వెనుక వారి ఉద్దేశ్యం సుస్పష్టం వారు మీ జేబులనుంచి వారు పెట్టిన దానికంటే దాదాపు డెబ్భై రెట్లు అధికంగా వంద రెట్లు అధికంగా తిరిగి తీసుకుంటూ ఉన్నారు ఈ డబ్బును వారికి చెల్లిస్తున్నదెవరూ మనమే ఈ డబ్బే ప్రతి ఏటా రెండు కోట్ల రూపంలో ఈ పెప్సీకోలా కోకకోలా వంటి సంస్థలకు అందుతూవుంది ఈ పెప్సీకోలాను గురించి మరొక విషయం ప్రస్తావించడం చాలా అవసరం అమెరికాకు చెందిన ఈ కంపెనీ చల్లటి పానీయాలను తయారుచేసి అమ్మడమన్న పేరుతో మన దేశానికి వచ్చింది దానితో పాటుగా ఈ కంపెనీ చేసే మరో ప్రమాదకరమైన పని ఒకటుంది ఆ హానికరమైన పనియే అమెరికానుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువచ్చి మనదేశంలో పడవేయడం ఇప్పటి పెప్సీకోలా కంపెనీ పదివేల టన్నులకు పైగా వ్యర్థాలను అమెరికానుంచి తీసుకువచ్చి మన దేశంలో దింపింది అంటే ఏ వ్యర్థాలు అమెరికాలో నిషేధించబడ్డాయో ఏ వ్యర్థాలు ఐరోపా దేశాలలో నిషేధించబడ్డాయో ఎటువంటి వ్యర్థాలను అక్కడ వేయడానికి అనుమతి లేదో అటువంటి వ్యర్థాలను తీసుకువచ్చి ఈ పెప్సీకోలా కంపెనీ మన దేశంలో పడవేస్తూ ఉంది మనం పెప్సీకోలా మన దేశానికి నాణ్యతను తీసుకువచ్చిందనీ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చిందనీ సంబరపడిపోతూ ఉంటాం అక్కడ నాణ్యత లేదు సాంకేతిక ప్రమాణాలూ లేవు ఇక ఈ దేశం యొక్క దౌర్భాగ్యమేమిటో చూడండి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లు గడిచినా నేటికీ ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఈ దేశంలో దాదాపు రెండు లక్షల గ్రామాలలో త్రాగునీటి సౌకర్యం లేదు స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లైనా రెండు లక్షల గ్రామాలలో త్రాగునీటి సౌకర్యంకూడా లేకుండా ఉంటే మరో ఈ పెప్సీకోలా కోకకోలా వంటి విష పదార్థాలు అమ్ముడుపోతూ ఉన్నాయి స్వతంత్ర భారతంలోని ఈ వింతపరిస్థితిని చూడండి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లైనా రెండు లక్షల గ్రామాలలో త్రాగునీటి సౌకర్యం లేనప్పటికీ ప్రతి గ్రామంలోనూ పెప్సీకోలా మాత్రం అమ్ముడుబోతూవుంది పెప్సీకోలా మన దగ్గర్నుంచి సంపాదిస్తున్న ధనంతో మనమీ గ్రామాలకు త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించలేమా దీనికి చెందిన లెక్కలు సుస్పష్టం మనము ప్రతి ఏటా ఈ పెప్సీకోలాకు సమర్పిస్తున్న రెండు కోట్ల రూపాయలను మనం మనమివ్వడం ఆపివేస్తే ఈ రెండు లక్షల గ్రామాలలోనూ త్రాగునీటి సౌకర్యం కల్పించడానికి ఆ రెండు వందల కోట్లు సరిపోతాయి ఒక ప్రక్క త్రాగడానికి నీరు లేదుగాని మరో ప్రక్క పెప్సికోలాలు అమ్ముడుబోతూ ఉన్నాయి ఇవి చాలా గంభీరమైన విషయాలు ఇంతకీ మన పైన మెటుసాగుతోంది మనకు త్రాగునీరు ముఖ్యమా పెప్సికోలా ముఖ్యమా అన్న విషయాన్ని మొట్టమొదటగా ఈ దేశంలో నిర్ధారించుకోవాలి మన దేశ స్వాతంత్ర్యాన్ని గురించిన మహోన్నత స్వప్నంతో అత్యధికంగా శ్రమించిన మహాత్మాగాంధీ ఆయన ఉద్దేశ్యాలను మనం గ్రహించగలిగితే ఆయన భావాలననుసరించి మన దేశంలో అందరికి మొట్టమొదటగా త్రాగునీటి సౌకర్యం లభించాలి పెప్సికోలాలు కాదు కావలసినది మహాత్మాగాంధీ మన దేశానికి కొన్ని ప్రాథమిక సూత్రాలను తెలియజేశారు ఆయన తరచూ అంటూ ఉండేవారు మనమేవైనా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లయితే ఆ అభివృద్ధి పథకాలను విధివిధానాలను సమీక్షించడానికిగాను ఆయన కొన్ని సూత్రాలను మనముందుంచారు మనము ఆ పథకాలను విధివిధానాలను సమాజంలోని చిట్టచివరి చివరి వ్యక్తిని కూడా దృష్టిలో ఉంచుకుని చేపట్టాలి ఆ పథకంతో సమాజంలోని ఈ అట్టడుగు స్థాయిలోని వ్యక్తికి కూడా ప్రయోజనం చేకూరగలదు అని నిర్ధారించబడిన తరువాతనే అటువంటి పథకాన్ని ప్రవేశపెట్టాలి ఆయన మనకందించిన ఈ కొలబద్దను బట్టి చూస్తే మన దేశంలో పెప్సీకోలా కోకాకోలాల అవసరం ఏమాత్రం లేదు మహాత్మా మహాత్మాగాంధీ ఉద్దేశ్యాలననుసరించినట్లయితే ప్రతి గ్రామంలోనూ ప్రప్రథమంగా త్రాగునీటి సౌకర్యాన్ని కలిగించాలి కాని ఊరూరా ఈ అమ్ముడుపోతూ ఉన్నాయి మరోప్రక్క దేశ ప్రజలు చెమటోడ్చి శ్రమించిన రెండు కోట్ల రూపాయలు దేశాన్ని దాటి తరలిపోతూవున్నాయి అలాగే మరికొన్ని విదేశీ కంపెనీలు మన దేశంలో టూత్పేస్ట్ అమ్ముతూ ఉన్నాయి కాల్గేట్ క్లోజప్ సిబాకా ఫోర్ అందరూ ఈ టూత్పేస్ట్లోనూ టూత్పౌడర్లలోనూ చాలా గొప్ప క్వాలిటీ ఉందని చాలా టెక్నాలజీ ఉందని భ్రమపడుతూ ఉంటారు వాస్తవానికి ఈ టూత్పేస్ట్ కూడా జీరో టెక్నాలజీకి చెందినవే సాంకేతిక ప్రమాణశూన్యమైనవే వీటిలో కూడా ఏ విధమైన నాణ్యతా ఉండదు సాధారణంగా ఈ టూత్పేస్ట్లు డైకాల్షియం ఫాస్ఫేట్తో తయారవుతూ ఉంటాయి ఈ డైకాల్షియం ఫాస్ఫేట్ ఎక్కడి నుంచి వస్తుంది చనిపోయిన జంతువుల ఎముకల నుంచి డైకాల్షియం ఫాస్ఫేట్ తీయబడుతుంది కాబట్టి చనిపోయిన జంతువుల ఎముకల నుంచి తీయబడే డైకాల్షియం ఫాస్ఫేట్తో తయారు చేయబడిన టూత్పేస్ట్ను ప్రతిరోజు ప్రొద్దు ప్రొద్దున్నే మనము మన పళ్లకు పూసి తోమి దాని కారణంగా మన నోటి దుర్వాసన దూరమవుతుందని భావిస్తున్నామంటే దీనికి మించిన అపోహ మరొకటుండదు ఇదొక పిచ్చి భ్రమ సాంకేతికతకు చెందిన భ్రమ నాణ్యతకు సంబంధించిన భ్రమ డైకాల్షియం ఫాస్ఫేట్ జంతువుల ఎముకల నుంచి వస్తూ అంటే అందులో టెక్నాలజీ అనేదేమీ లేదు అందులో నాణ్యత అనేదీ ఏమీ లేదు మరొక విషయం ఈ టూత్పేస్ట్లన్నింటిలోనూ సింథటిక్ డిటర్జెంట్ వాడబడుతూ ఉంటుంది ఈ డిటర్జెంట్ డిటర్జెంట్ను ఎందుకు ఉపయోగిస్తారు నురగకోసం నురగను పుట్టించడానికని షేవింగ్ క్రీంలో వాడే సింథెటిక్ డిటర్జెంట్నే నొరగ కోసమే టూత్పేస్ట్ తయారీలో కూడా ఉపయోగించడం జరుగుతోంది షేవింగ్ క్రీం ఫార్ములా టూత్పేస్ట్ ఫార్ములా దాదాపు ఒకటే ఎంత ఎక్కువ నురగవస్తే అంత గొప్ప టూత్పేస్ట్ అన్న భ్రమజనులలో ఉంది వాస్తవమందుకు పూర్తిగా విరుద్ధం నిజానికి ఎక్కువ నొరగను పుట్టించే టూత్పేస్ట్లో సింథెటిక్ డిటర్జెంట్ ఎక్కువగా ఉంది అని అర్థం ఈ సింథటిక్ డిటర్జెంట్ శరీరానికి ఎంతో ప్రమాదకరం చర్మానికి కూడా అది ఎంతో ప్రమాదకరం కాబట్టి సింథెటిక్ డిటర్జెంట్ ఆ ప్లాస్టిక్ బ్రష్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దంతవైద్యులందరూ చెప్పే విషయమేమిటంటే మీరొక ప్లాస్టిక్ బ్రష్ను తీసుకుని దానితో మీ పళ్లను తోమడం ప్రారంభిస్తే అలా రెండు మూడు రోజులు చేయడంతోటే ఆ బ్రష్లో ఎన్నో రకాల క్రిమి కీటకాలు వచ్చి చేరతాయి ఆ ను మీరు యాభైసార్లు శుభ్రంగా కడిగినా అవి పోవు ఇక మన దగ్గరైతే ఒక్కొక్కళ్ళు ఒక్కో బ్రష్ను సంవత్సరానికి పైగా వాడుతూ ఉంటారు ఇక దానిలో ఎన్ని క్రిములు పుట్టుకొచ్చు చెప్పలేం అటువంటి క్రిములతో కూడిన బ్రష్ను ఉపయోగించి ప్రతిరోజూ ఉదయాన్నే మన పళ్లను తోముతూ ఉంటాం జంతువుల ఎముకల నుంచి తయారైన డైకాల్షియం ఫాస్ఫేట్తో మన పళ్లను తోముతూ ఉంటాం మరో ప్రక్క మనకేదో గొప్ప నాణ్యమైన వస్తువు దొరికినట్లుగా పిచ్చి భ్రమలో జీవిస్తూ ఉన్నాం మనమంతా మరొక కూడా ఉంది ఏయే దేశాల్లో ఈ టూత్పేస్ట్లు వాడబడుతూ ఉన్నాయో ఏ దేశాల్లో ఈ ప్లాస్టిక్ బ్రష్లు ఉపయోగించబడుతూ ఉన్నాయో ఆ దేశాల్లోనే ఈ దంతాలకు సంబంధించిన రోగులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు అమెరికాలోనూ ఐరోపాలోనూ దంత రుగ్మతల బారినబడిన వారి సంఖ్య అత్యధికంగా ఉంది ఈ దంతాలకు చెందిన రోగాలతో బాధపడేవారి సంఖ్య ఈ దేశాల్లో అంత ఎక్కువగా ఉండడానికి కారణం ఈ టూత్పేస్టు టూత్బ్రష్లే అందుకే ఆయా దేశాల్లో ఈ టూత్పేస్ట్ మరియు టూత్బ్రష్లను నిషేధించాలన్న దిశగా జనులు చైతన్యవంతులవుతూవున్నారు ప్రపంచవ్యాప్తంగా దంతవైద్యులందరూ ఈ మధ్య క్రొత్తగా సలహాలిస్తూ ఉన్నారు మీరు చేతి వేలితో దంతధావనం చేసినట్లయితే మీ చెగుళ్లకూ మాలిష్ జరుగుతుంది దంతాలకూ మాలిష్ జరుగుతుంది మీ పళ్లు మునుపటి కంటే బాగా ఉంటాయి ఆక్యుప్రెషన్ననుసరించి మీరు వేలితో పళ్లు తోముకోవడం వల్ల శరీరంలోని వివిధ భాగాలతో జోడించబడి ఉన్న ఆ వేలిలోని నాడీబిందువులు ఒత్తబడతాయి కనుక వేలితో పళ్లు తోముకోవడం గొప్ప శాస్త్రీయ ప్రక్రియ కాని నేటి ఈ విపరీతపు పోకడలలో మూర్ఖత్వం మితిమీరిన నేటి తరంలో టూత్పేస్ట్తోనూ టూత్బ్రష్తోనూ దంతధావనంచేయడం నాణ్యమైన ప్రక్రియని వేలితో పళ్లు తోముకోవడం మంచిది కాదని ప్రచారం జరుగుతూ ఉంది నిజానికి వేలితో పళ్లు తోముకోవడమే నాణ్యమైన ప్రక్రియ దానితో మీ చిగుళ్లు కూడా మాలిష్ చేయబడతాయి మీ దంతాలు కూడా సురక్షితంగా ఉంటాయి కాబట్టి ఈ విదేశీ కంపెనీలు గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తాయని ఎంతో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తాయనీ భావించడం వట్టి భ్రమ అందరూ ఈ భ్రమనుంచి బయటపడవలసిన అవసరం ఉంది ఇటువంటిదే మూడో ఉదాహరణను మనం చెప్పుకోవచ్చు ఇరవై అయిదు ముప్పై ఏళ్ల క్రితం వరకు మన దేశంలో ఎవరు టీ త్రాగేవారు కాదు కాఫీ త్రాగేవారు కాదు ఎందుకంటే మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కాఫీ టీల వంటి పదార్థాలు పనికిమాలిన పదార్థాలుగా పరిగణించబడుతూ ఉండేవి అయితే ఈ విదేశీ బహుళజాతీయ సంస్థల వ్యాపార ప్రకటనల ప్రభావానికి లోనై నేడు ఇంటింటా కాఫీ త్రాగించబడుతూవుంది టీ ఉంది వైజ్ఞానికముగా పరిశీలించి చూస్తే టీలో టెనిన్ అనే విషపదార్థముంటుంది కాఫీలో కెఫిన్ అనే విషపదార్థముంటుంది కాబట్టి మీరు ఎన్నిసార్లు టీ త్రాగుతారో అన్నిసార్లు మీ శరీరంలోకి టెనిన్ ప్రవేశిస్తుంది ఎన్నిసార్లు మీరు కాఫీ త్రాగుతారో అన్నిసార్లు మీ శరీరంలోకి కెఫిన్ ప్రవేశిస్తుంది ఈ టెనిన్ మరియు కెఫిన్ క్యాన్సర్ కారకాలు కాబట్టి ఎక్కువ మోతాదులో ఈ టెనిన్ గాని కెఫిన్ గానీ మీ శరీరంలోకి చేరితే క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది కాబట్టి ఈ దేశంలో గొప్ప అపోహ ప్రచారం చేయబడుతూ ఉంది టీల వ్యాపార ప్రకటనలతో ఇంటింటా టీలు త్రాగించబడుతూ ఉన్నాయి అంతకుమించిన వాస్తవం మరొకటుంది ఏ విదేశీ కంపెనీ కూడా టీని మన దేశంలో తయారు చేయదు తేయాకు మన భూముల్లో పండుతుంది మనకర్షకులు తేయాకును పండిస్తారు దానిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఈ విదేశీ కంపెనీలు తమ డబ్బాలలో ప్యాక్ చేయబడిన టీ పొడిని అధిక ధరలకు మన దేశంలోనే అమ్మి అత్యధిక లాభాలు గడిస్తూ దీనిని బట్టే ఈ విదేశీ కంపెనీలు మనదేశానికి గొప్ప సాంకేతిక ప్రమాణాలను తీసుకువస్తాయని నాణ్యమైన వస్తువులను తీసుకువస్తాయి అని జనులందరిలో ఉన్న భావన ఎంత సత్యదూరమో మనమర్థం చేసుకోవచ్చు మరో రెండూ ఉపమానాలు కూడా చెప్పుకోవచ్చు ఉదాహరణకు ఎన్నో రకాల సౌందర్య సాధనాలైన ఉత్పత్తులు మన దేశంలో అమ్మబడుతూ ఉంటాయి ఈ ఉత్పత్తులను విదేశీ కంపెనీలు తమ తమ దేశాల్లో తయారుచేస్తూ ఉంటాయి వీటి తయారీలో ఎంతో జీవహింస జరుగుతూ ఉంటుంది వీటి తయారీ కోసమని లక్షల కోట్ల మూగజీవాలు చంపబడతాయి ఇన్ని రకాల సౌందర్య సాధనాల ఉత్పత్తికి మరియు వీటిని బజారులోకి తీసుకురావడానికి ముందు ప్రయోగాల పేరుతోనూ లక్ష కోట్లలో మోగ అమాయక ప్రాణులను చంపడం జరుగుతుంది లక్షల్లో కోట్లలో మోగ జీవులను చంపి తయారు చేయబడే ఉత్పత్తులు మనుషుల సౌందర్యాన్ని పెంపొందించడానికి ఎలా ఉపకరించగలుగుతాయి ఏ పదార్థముల ఉత్పత్తి జీవహింసతోనూ ప్రకృతికి హాని కలిగించడంతోనూ కూడుకుని ఉంటుందో అటువంటి పదార్థాలు వ్యక్తి సౌందర్యాన్ని ఎలా ఇనుమడింపజేస్తాయి మీరిక్కడ గ్రహించవలసిన ముఖ్య విషయం మరొకటుంది సౌందర్యాన్ని పెంపొందించగలవన్న పేరుతో తయారయ్యే ఈ ఉత్పత్తులను వాడడం వల్ల క్రొత్తగా సుందరంగా తయారయ్యేవారంటూ ఎవరు ఉండరు భగవంతుడు మనల్ని ఎలా తయారుచేస్తాడో అలాగే మనముండగలం మీరు ఒకటి కాదు వంద సౌందర్య సాధనాలను ఉపయోగించినప్పటికీ వెయ్యి సౌందర్య సాధనాలు ఉపయోగించినప్పటికీ సంవత్సరం కాదు పదేళ్ళు కాదు ఇరవై ఏళ్లు వాడినప్పటికీ మీ శరీరము మీ రంగు మీ ముఖము అలాగే ఉంటాయి తప్పితే వాటిలో ఏ విధమైన మార్పు జరుగదు అయినా మనమీ వలలో మళ్లీ మళ్లీ ఎందుకు పడుతూ ఉంటామో మనకర్థంకాదు మనం మళ్లీ మళ్లీ రకరకాల సౌందర్య సాధనాలను కొనుగోలు చేస్తూ ఉంటాం వాడుతూవుంటాం ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం మరొకటుంది కొద్దిగా లోతైన విషయమే అయితే భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయం సౌందర్యమనేది బజారులో కొనబడేది కాదు అది ప్రకృతి ప్రసాదించినది ప్రకృతి మనకందించిన దానిని భగవంతుడు మనకిచ్చిన దానిని మరింత మెరుగుపరుచుకోవడం మనవల్ల కాదు అయినా వీరు ఎటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటారంటే ఒక విదేశీ కంపెనీ ఉంది అది చర్మం తెల్లబడే ఉత్పత్తిని తయారుచేస్తూ ఉంటుంది అది ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోవడంతోటే మనుషులందరూ తెల్లగా అయిపోయేటట్లయితే ఈరోజు భారతదేశంలో ఎవరూ నల్లగా మిగిలుండేవారే కారు ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోవడంతోటే తెల్లబడిపోయేటట్లయితే ఇక ప్రపంచంలో నల్లగా ఎవరు మిగలరు మన దక్షిణ దక్షిణ భారతదేశంలోగానీ దక్షిణాఫ్రికాలోగానీ ఎవ్వరు ఇక నల్లగా మిగిలే అవకాశమే లేదు నిజానికి ఎన్ని ఫేర్ అండ్ రాసుకున్నా చర్మం తెల్లబడదు ఫర్ అండ్ లవ్లీ పూసుకుని ఉన్నంతసేపు బహుశా మీ చర్మం రంగు మారినట్లుగా అనిపించవచ్చు కానీ కొంతసేపటికి అది మళ్లీ తన పూర్వపు రంగునే పొందుతుంది ఇటువంటి ఎన్నో సౌందర్య సాధనాలైన ఉత్పత్తులను గురించి మనం ప్రతిరోజూ టెలివిజన్లో వ్యాపార ప్రకటనలు చూస్తూ ఉంటాం ఇలా ఈ వ్యాపార ప్రకటనలు చూసీ చూసి మనం బజారుకు వెళ్లి ఆ ఉత్పత్తులను కొంటూ ఉంటాం వాటిలో నాణ్యతగానీ సాంకేతిక ప్రమాణాలుగానీ ఏమీ ఉండవు ఉండేదల్లా కేవలం వ్యాపార ప్రకటన మాత్రమే ఈ వ్యాపార ప్రకటనలతో జనులను మభ్యపెట్టే ఈ కంపెనీలన్నీ తాము తయారుచేసే అన్ని రకాల ఉత్పత్తులను అమ్ముతూ ఉంటాయి ఇలాగే సబ్బులు తయారు చేసే తయారుచేసేవాళ్లను గురించి మనం చెప్పుకోవచ్చు మన దేశంలో రకరకాల సబ్బులు అమ్ముతూ ఉంటారు ఒక సబ్బుంది ఆరోగ్యానికి రక్షాదినిచ్చే లైఫ్బాయ్ అలాగే సినీతారల సౌందర్య రహస్యం లక్స్ నిజానికి సినిమాతారలు సబ్బునుపయోగించి స్నానంచేసేది చాలా తక్కువ వారు సహజ ఉత్పత్తులనుపయోగించి చందనాన్నుపయోగించి పసుపునుపయోగించి లేదు నలుగుపిండిని తయారుచేసి లేదు ఇటువంటి ప్రకృతి సిద్ధమైన వస్తువులను ఉపయోగించి మాత్రమే స్నానం చేస్తూ ఉంటారు ఎక్కువ మంది సినిమాతారలు అసలు సబ్బును ఉపయోగించనే ఉపయోగించరు ఒకవేళ ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా వారి చర్మం పాడైతీరుతుంది చర్మం యొక్క నిగారింపు చర్మం యొక్క మెరుపు చర్మంపై ఉండే మెలనిన్ అనే పదార్థం సబ్బును ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత త్వరగా తరిగిపోతూ ఉంటుంది అది పూర్తిగా అంతమైపోతుంది అందువల్ల సబ్బులెలాగూ చర్మాన్ని పాడుచేసేస్తాయి నిజానికి మన దేశంలో వేల సంవత్సరాలుగా సబ్బును ఎన్నడూ వాడలేదు సబ్బును వాడలేదు అంటే సబ్బుస్థానంలో మరేదో వారు వాడారు పైగా వారి సౌందర్యానికి ఏ ఢోకా లేదు నిజానికి నేడుకూడా సబ్బును ఉపయోగించనివాళ్లకంటే సబ్బును ఉపయోగించేవాళ్లు ఎక్కువగా అందంగా తయారయ్యారు అన్నటువంటిదేమీ లేదు ఇలా సౌందర్యానికి సంబంధించిన భ్రమను వీరు ప్రచారం చేస్తూ ఉంటారు ఏ విదేశీ కంపెనీ అయినా తాను తయారుచేసే ఉత్పత్తితో సౌందర్యాన్ని పెంపొందించగలదు అంటే అది పచ్చి అబద్ధం ఈ అబద్ధాలకు వ్యతిరేకంగా మన దేశ ప్రజలందరూ గొంతెత్తవలసిన సమయమాసన్నమైంది ఈ అబద్దాలతో మభ్యపెట్టి మన జేబులను కత్తిరిస్తున్న వారికి వ్యతిరేకంగా మనల్ని మోసంచేస్తున్నవారికి వ్యతిరేకంగా మనం కొద్దిగా లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది వ్యాపార ప్రకటనలతో మోసంచేయడం తప్ప ఉన్నత సాంకేతిక ప్రమాణాలుగానీ నాణ్యతగానీ ఈ కంపెనీల దగ్గర ఏమీ లేదు స్పష్టంగా చెప్పాలంటే ఈ కంపెనీల వ్యాపార ప్రకటనలు మాత్రమే అమ్ముడుబోతాయి దేశంలో బ్రాండ్ నేమ్ అమ్ముడుబోతుంది వ్యాపార ప్రకటనల ద్వారా ఆ బ్రాండ్ పేరు విలువ పెంచడం జరుగుతుంది ఒక్కొక్క కంపెనీకి చెందిన ఒక్కో ఉత్పత్తి గురించి ప్రతిరోజూ ఇరవైసార్లు ముప్పైసార్లు వ్యాపార ప్రకటనలు టెలివిజన్లో వస్తూ ఉంటాయి రేడియోలో వస్తూ ఉంటాయి వార్తాపత్రికల్లో వస్తూ ఉంటాయి పెద్దపెద్ద హోర్డింగ్లపై ప్రదర్శించబడుతూ ఉంటాయి ఒకే వ్యాపార ప్రకటనను మనం ప్రతిరోజూ పదిసార్లు విని పదిసార్లు చూసి పదిసార్లు చదివితే ఆ ప్రకటన మన మనసులోనే తిష్టవేస్తుంది పిల్లలు మూడేళ్ల వయసు రెండేళ్ల వయసు ఏడాది వయసున్నప్పటి నుంచి అవే మాటలు వింటూ ఉంటారు గనుక వారు పెద్దయిన తరువాత అవే పేర్లు వారి మనసులో స్థిరపడిపోతాయి వ్యాపార ప్రకటనల ద్వారా ఆయా ఉత్పత్తుల బ్రాండ్ల పేర్లు వీరి మనసులో స్థిరపడిపోవడమే ఈ వస్తువుల అమ్మకానికి కారణముగాని వాటి నాణ్యత ఏమాత్రం కాదు ఒక నిజముంది ఆ నిజమేమిటంటే ఎటువంటి అబద్ధాన్నైనా మళ్లీ మళ్లీ చెబితే ఎన్నోసార్లు చెబితే నిరంతరం చెబుతూ ఉంటే కొన్ని రోజుల తరువాత కొంతకాలం తరువాత అది నిజమేనేమో అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్నదిదే ఈ విదేశీ కంపెనీలు వ్యాపార ప్రకటనల ద్వారా ఎన్నో అబద్దాలను రోజూ చెబుతూవుంటాయి మళ్లీ మళ్లీ చెబుతూ ఉంటాయి నిరంతరం చెబుతూవుంటాయి ఆ అబద్ధాలను వినీ వినీ చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకూ కొంతకాలానికి ఇది నిజమేనేమో అనిపిస్తుంది నిజానికి అది అబద్ధమే అయినా ఆ అబద్ధపు భ్రమలోనే ఆ అబద్ధాన్ని మూర్ఖంగా నమ్మే మనం మన జేబులు కత్తిరింపజేసుకుంటాం చెమటోడ్చి సంపాదించిన ధనాన్ని వేల కోట్లలో ఈ విదేశీ కంపెనీల ఉత్పత్తులను కొని మన దేశం బయటకు తరలింపజేసుకుంటున్నాం అంతేగాని ఈ విదేశీ కంపెనీలు ఎన్నడూ మనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించవు నాణ్యమైన వస్తువులను మనకందించవు వాస్తవానికి మనకు ఏ ఏ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం అవసరమో ఆయా రంగాలలో విదేశాలు ఎన్నడూ మనకు సహకరించవు ఉదాహరణకు చెప్పాలంటే ఒకసారి మన దేశానికి క్రయోజనిక్ ఇంజిన్ అవసరం వచ్చింది అమెరికాలోని కంపెనీలన్నింటితోనూ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి ఏమాత్రం ఇచ్చేది లేదని అమెరికా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది నిరాశతో వెనుదిరిగిన భారతదేశం సోవియట్ యూనియన్ను ఆశ్రయించింది సోవియట్ యూనియన్ చెందిన గ్లోబ్ కాస్మోస్ అనే ఒక ఏజెన్సీతో భారతదేశం ఒప్పందాన్ని కుదుర్చుకుంది క్రయోజెనిక్ ఇంజిన్కి సంబంధించిన టెక్నాలజీని భారతదేశానికి అందించడానికి సిద్ధపడింది రష్యా ప్రభుత్వం దానితో పాటుగా తక్కువ ధరకే క్రయోజెనిక్ ఇంజిన్లను విక్రయించడానికి కూడా ఒప్పందం కుదుర్చుకుంది ఇందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నంతలోనే అమెరికా కంపెనీల నుంచి అమెరికా ప్రభుత్వం నుంచి భారతదేశంపై అందుకు వ్యతిరేకముగా ఒత్తిడి పెరిగింది మొదట భారతదేశానికి అవసరమొచ్చి అమెరికాను అడిగినప్పుడు ఆ దేశం ఇవ్వలేదు గాని తరువాత మనం రష్యానుంచి ఆ టెక్నాలజీని అందుకోవడానికి ప్రయత్నించి అందుకు సర్వమూ సన్నద్ధమైన తరుణంలో అమెరికా మోకాలడ్డింది సూపర్ కంప్యూటర్ విషయంలోనూ సరిగ్గా ఇదేవిధంగా జరిగింది అమెరికా ప్రభుత్వంగాని అమెరికాలోని ఏ కంపెనీగాని మనకు సూపర్ కంప్యూటర్ ఇవ్వడానికి అంగీకరించలేదు దానితో భారతదేశానికి చెందిన శాస్త్రజ్ఞులే రాత్రింబవళ్లు శ్రమించి పూర్తిగా దేశీయమైన సూపర్ కంప్యూటర్ను తయారుచేశారు పరం అన్న పేరుతో తయారైన ఆ మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ మన శాస్త్రజ్ఞుల కృషి ఫలితమే శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో మన దేశం ఎంతటి ప్రగతిని సాధిస్తోందో అదంతా మనదేశపు శాస్త్రజ్ఞుల ప్రతిభకు తార్కాణం వాస్తవికంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందించడానికి మన దేశపు శాస్త్రజ్ఞులే రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు అంతేగాని ఏ దేశం నుంచీ మనకు సాంకేతిక పరిజ్ఞానం అందదు నిజానికి ఏ దేశమూ మరో దేశానికి తన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనుకోదు కాబట్టి విదేశీ కంపెనీలు మనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తాయనిగాని నాణ్యమైన ఉత్పత్తులనందిస్తాయనిగాని మనలో నెలకొని ఉన్న భ్రమనుంచి మనం బయటపడవలసిన అవసరం ఉంది నేడు మనం మళ్లీ విదేశీ కంపెనీల బానిసత్వంలోకి చుచుకుపోతున్నాం నాడు ఒక్క ఈస్టిండియా కంపెనీ మాత్రం ఉండింది అటువంటివి నేడు నాలుగు విదేశీ కంపెనీలు మన దేశంలో పనిచేస్తున్నాయి ఆంగ్లేయుల కాలంలో మనం కేవలం భౌతికంగా మాత్రమే బానిసలం కానీ నేడు మానసికంగా కూడా బానిసత్వంలో కూరుకుపోతున్నాం నేటి ఈ క్రొత్త బానిసత్వం నుంచి మనము తప్పకుండా బయటపడాలి మనము ఈ క్రొత్త బానిసత్వం నుంచి బయటపడడానికి ఏకైక మార్గం స్వదేశీయత ఇది కాక బానిసత్వం నుంచి బయటపడడానికి మరో మార్గమే లేదు ఈస్టిండియా కంపెనీ యొక్క బానిసత్వం నుంచి మన దేశాన్ని బయటపడవేయడానికి పంతొమ్మిది స్వదేశీయత ఉద్యమం జాతీయోద్యమం ప్రారంభమైంది ఆంగ్లేయులచే చేయబడిన బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభించబడింది ఈ జాతీయోద్యమ స్పూర్తితో దేశంలోని ప్రతీ గ్రామంలోనూ ప్రతీ పట్టణంలోనూ విదేశీ వస్తువులను తగులబెట్టడం ప్రారంభించారు భారతీయులు విదేశీ ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించారు ఈ స్వదేశీ ఉద్యమం మన దేశ ప్రజల చేతనలోకి ఎంత లోతుగా చుచుకునిపోయిందంటే మహిళలు పిల్లలు యువకులు విద్యార్థులు అందరూ ఈ ఉద్యమంలోకి దుమికారు విదేశీ ఉత్పత్తులను అమ్మే దుకాణాల దగ్గర మహిళలు పిల్లలు సత్యాగ్రహంచేసేవారు నవయువకులు ఆ దుకాణాల ముందు నిలబడి ఉండేవారు విదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వెళ్లేవారు ఒకొక్కరిని వారు అభ్యర్థనపూర్వకముగా వారించేవారు ఇంతచేసినా ఆ వ్యక్తి ఆ విదేశీ ఉత్పత్తులను కొన్నట్లయితే ఈ సత్యాగ్రహులైన నవయువకులు వారి దగ్గరినుంచి తిరిగి ఆ వస్తువులను కొని బాహాటంగా తగులబెట్టేవారు అంత దృఢమైన పట్టుదలతో ఈ జాతీయోద్యమం మన దేశంలో ప్రారంభమైంది స్వదేశీ ఉద్యమం ఎంత తీవ్రతరమైందంటే జనులు చక్కెర తినడం మానివేశారు ఎందుకంటే ఆ కాలంలో చక్కెర ఇంగ్లండ్నుంచి వచ్చేది బెంగాల్లో మిఠాయిలు తయారుచేసేవారు ఎందరో ఈ చక్కెరతో మిఠాయిలను తయారుచేయడమే మానివేశారు క్షురకులు బ్లేడును ఉపయోగించి క్షౌరకర్మను చేయడం మానివేశారు ఎందుకంటే ఆ కాలంలో బ్లేడ్లు ఇంగ్లండ్నుంచే వచ్చేవి ఏ వివాహంలో వరుడు కానీ వధువు కాని విదేశీ వస్త్రాలను ధరించి ఉండేవారో అటువంటి వివాహాలను చేయడానికి పండితులు పురోహితులు అంగీకరించేవారు కాదు ఎందరో తమ ఇళ్లలో ఇంగ్లండులో తయారై భారతదేశంలో అమ్మబడుతున్న ఉప్పుని కూడా ఉపయోగించడం మానివేశారు ఈ స్వదేశీ ఉద్యమం దేశమంతటా ప్రజలను పురిగొల్పింది ఈ ఉద్యమం ఫలితంగానే పంతొమ్మిది ఆంగ్లేయులు బెంగాల్ విభజన ప్రతిపాదనను వెనుకకు తీసుకోవలసి వచ్చింది భారతదేశంలో ఆపై జరిగిన స్వాతంత్ర్యోద్యమాలన్నింటికీ బీజం ఈ స్వదేశీ ఉద్యమమే ఇటువంటిదే మరొక ఉదాహరణగా జపాన్ను చెప్పుకోవచ్చు రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా హిరోషిమా మరియు నాగసాకీలపై అణుబాంబు ప్రయోగంచేసి సర్వనాశనంచేసింది రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది విశ్వంలోనే అత్యధిక రుణగ్రస్త దేశంగా జపాన్ పిలువబడింది ఈ దుస్థితి నుంచి బయటపడటానికి జపాన్ వాసులలో స్వదేశీయత యొక్క ప్రాధాన్యతను ప్రచారం చేయడం జరిగింది జపనీయులలో స్వదేశీయతను జాగృతంచేయడంలో టాగూచీ అన్న వ్యక్తి ప్రధాన పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల తరువాత జపాన్ ముఖచిత్రం మారుతూ వచ్చింది ఒకనాడు ప్రపంచంలోనే ఎక్కువ రుణములున్న దేశంగా పిలువబడిన జపాన్ తిరిగి తనకాళ్లపై తాను నిలబడి ఒక స్వాభిమానంతో ఎదిగింది ఈరోజు మన ముందు కనిపిస్తున్న జపాన్ అక్కడ విజయవంతమైన స్వదేశీ ఉద్యమానికి ప్రమాణం జపనీయులు నేటికి విదేశీ ఉత్పత్తులను బహిష్కరిస్తారు జపాన్ దేశంలో గొప్పగా ప్రకృతి లేవి లేవు అయితే జపాన్ దేశీయులలోని జాతీయ నిష్ఠ దేశభక్తి ఆత్మగౌరవం వాటివల్లనే నేడు జపాన్ ఈ స్థితికి వచ్చింది రష్యాలో కూడా ప్రస్తుతం ఈ స్వదేశీయత ఉద్యమాన్ని కొనసాగిస్తూ రష్యాలో అయితే రాష్ట్రపతే స్వయంగా తన ప్రభుత్వంతో పాటుగా ఈ ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు రష్యా ఆర్థిక వ్యవస్థను గత ఆరేడేళ్లలో జాతియ సంస్థలు దారుణంగా నాశనంచేశాయి గతంలో రష్యా అధ్యక్షుడిగా వ్యవహరించిన మిఖైల్ గోర్బచేవ్ ప్రపంచీకరణ ఉదారీకరణల పేరుతో తొంభయవ దశకంలో సోవియట్ ఆర్థిక వ్యవస్థను బహుళజాతీయ సంస్థలకు అప్పజెప్పాడు దాని ఫలితంగానే ఒకప్పటి శక్తిసంపన్నమైన దేశం నేడు దిక్కుమాలిన దేశంగా తయారైంది నేటి రష్యాను ఈ దుర్గతి నుంచి బయటపడవేసేందుకు రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు కూడా పద్దెనిమిదవ శతాబ్ది ప్రారంభంలో స్వదేశీ ఉద్యమం కొనసాగింది చరిత్రకారుడైన ఫాక్నర్ అమెరికాలో కొనసాగిన స్వదేశీ ఉద్యమాన్ని గురించి ఇలా వ్రాశాడు ఆంగ్లేయులతో అమెరికన్ల యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అమెరికన్లు ఆంగ్లేయుల ఉత్పత్తులను బహిష్కరించారు అంతకు పూర్వం ఇంగ్లండ్లో తయారైన ఉన్ని మరియు నూలు వస్త్రాలు అమెరికాలో ఎక్కువగా అమ్ముడుపోతూ ఉండేవి ఈ వస్త్రాలను పెద్ద సంఖ్యలో అమెరికన్లు బహిష్కరించారు అందుకుగానూ పెద్ద సంఖ్యలో అమెరికన్లు మేము మాంసం తినము అని శపథం చేశారు గొర్రెమాంసాన్ని అమ్మేవారి దగ్గరినుంచి దానిని కొనకూడదని వారు దృఢంగా నిశ్చయించుకున్నారు తద్వారా గొర్రెలు వస్త్రాల తయారీకిగానూ సంరక్షించబడాలని వారి ఉద్దేశ్యం ఎందరూ మహిళలు అమెరికాలో కుటీర పరిశ్రమల్లో వస్త్రాలు తయారు చేయడం ప్రారంభించారు అమెరికాలోని గొప్ప ధనవంతులు కూడా తమ ఇంట తయారైన వస్త్రములనే ధరించడం ప్రారంభించారు అమెరికన్లు లావుపాటి ఖద్దరు వస్త్రాలను ధరించడం ప్రారంభించారు ఆంగ్లేయుల వస్త్రాలను బహిష్కరించడం ప్రారంభించారు ఇదే స్వదేశీ ఉద్యమాన్ని అమెరికన్లు తరువాతి కాలంలో సాయుధ పోరాటంతో జోడించారు ఆంగ్లేయులతో జరిగిన యుద్ధంలో అమెరికా విజయాన్ని సాధించింది ఇక అలా అభివృద్ధి చెందుతూ వచ్చిన అమెరికా ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో మనం చూడవచ్చు ఈ ఉదాహరణలతో మనకొక విషయం స్పష్టమవుతుంది ఎప్పుడైనా ఏదైనా దేశం దారుణంగా ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సంకట పరిస్థితుల్లో చిక్కుకుపోతే ఆ దుర్గతి నుంచి దేశాన్ని బయటపడవేసేందుకు దేశ ప్రజలందరూ పాటించవలసి ఉంటుంది పంతొమ్మిది భారతీయులు పాటించిన స్వదేశీయత ఉద్యమాన్నే మనం నేడు తిరిగి ప్రారంభించవలసిన అవసరం ఉంది అందుకుగాను విదేశీయ బహుళజాతీయ సంస్థల ఉత్పత్తులను మనం బహిష్కరించవలసి ఉంటుంది మనం మన జీవితంలో సాధ్యమైనంత ఎక్కువగా స్వదేశీ కంపెనీల ఉత్పత్తులనే ఉపయోగించాలి అని సంకల్పబద్ధులం కావలసి ఉంటుంది మన జాతి యొక్క నవనిర్మాణం కోసం మన సంస్కృతి మరియు మన భాషల విషయంలో మనం గర్వించవలసి ఉంటుంది మన విలువలను మన పరంపరను మనం గౌరవించాలి పూర్తిగా స్వదేశీయతపైనే ఆధారపడిన జీవన విధానాన్ని పెంపొందించుకోవాలి మేమీ జనావాసాలు మీమీ గ్రామాలు మేమీ నగరాలలో స్వదేశీయతకు సంబంధించిన భావజాలాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ప్రచారం చేయాలి విదేశీ కంపెనీల ఉత్పత్తులను గాను జనులను ఉత్తేజపరచాలి ఎంతో దారుణమైన బానిస శృంఖలాలను కూడా విచ్ఛిన్నం చెయ్యగలిగే డైనమైట్ వంటిది బహిష్కరణ ఆజాదీ బచావ్ ఆందోళన్ గత ఎనిమిదేళ్లుగా విదేశీ బహుళజాతీయ సంస్థల ఉత్పత్తులను బహిష్కరించడమే ఏకైక లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంది దేశంలో వినూత్నమైన విలువైన స్వాతంత్ర్యాన్ని తిరిగి తెచ్చేందుకుగాను ఈ ఆజాదీ బచావ్ ఆందోళన్ ఈ స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకుందాం అన్న ఉద్యమం కంకణబద్ధమై ఉంది.